జ్ఞానం అనాత్మ అవిద్య వీటిని మనం చాలా జాగ్రత్తగా దూరం చేయాలి అనేక రకాల ఉపమానాలు ఇప్పటికీ ఇరవై ఒక్క శ్లోకాల్లో చాలా సార్లు బాగా దంచాలి బాగా చెరగాలి బాగా కడగాలి బాగా తోసి వేయాలి అనవసరమైనదంతా నెట్టేయాలి అవసరమైన స్థితిలో మాత్రమే నీ స్వస్థితిలో మాత్రమే నువ్వు నిలకడ చెందాలి చదవ ఇప్పుడు పూర్తయిందండి వెరీ గుడ్ ఇరవై రెండవ శ్లోకం మొదలవు శ్రీకృష్ణ మానసోపాధి ఆత్మ మీద ఆరోపణలనే ఈ శ్లోకం కూడా చెప్తున్నది చంద్రే కల్ప్యంతే అనే ఉపమానం చెప్తున్నాను నీరు కదులుతుంటే నీటిలో పడిన చంద్ర ప్రతిబింబం కదిలినట్లు కనబడుతుంది ఇంతకు ముందు ఏం చెప్పాడు ఉపమానం ఆకాశంలో మేఘాలు బరిగెడుతుంటే మేఘాల వెనకుండా చంద్రుడు బరిగెడుతున్నట్టు కనబడ్డాడు ఇది ఒక ఉపమానం ఇప్పుడు మళ్ళీ అదే చంద్రుడు అదే కదలికలను పట్టుకున్నాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు సాధారణంగా ఆ చిన్నపిల్లల్ని ఆడించాలి అంటే చంద్రుడితో చంద్రుని చూపెట్టి ఆడించడం అనేది మనకి సాంప్రదాయకంగా మనం అన్ని చోట్ల పాటిస్తున్న విధానం ఎందుకని ఈ చంద్రుడు విశేషంగా ప్రకాశిస్తూ కనబడుతూ ఉంటాడు ఆకాశంలో చంద్ర ప్రకాశం కూడా మనకి ఆ ఇంద్రియాలకు ఉపశాంతినిస్తూ ఉంటుంది ఆ వెన్నెలలో ఆ లక్షణం ఉంటుంది అమృతకిరణుడు కాబట్టి ప్రతిబింబ ప్రకాశం కాబట్టి కానీ ఇదే చంద్రుడితో ఓ ఈ చంద్రుడు సరిగ్గా పనిచేయకపోతే మనకు మనో వికాసం సరిగ్గా రాదు అందువల్ల పిల్లవాడిలో మనో వికాసం రావాలనే ఉద్దేశంతో కూడా ఈ చంద్రకిరణాల యొక్క ప్రసారం కోసమని ఆ పౌర్ణమి నాడు చంద్రుడు చూపెట్టి ఇదిగో అది ఆ చంద్రుడు ఇలా ఉన్నాడు అన అలా ఉన్నాడు అని అని తల్లి కథలు చెప్తూ చూపిస్తూ సరే గురువు ఏం చేశారు శిష్యులందరినీ తీసుకుని వెళ్ళి ఒక చెరువు గట్టు మీద ఆ పక్కనే ఆశ్రమం పక్కన చెరువు ఉంటే ఆ చెరువు గట్టు మీద కూర్చొని పాఠం చెప్తున్నారు చెప్తూ ఉంటే నీళ్లు కదిల్లయి నీళ్లు కదిలితే చంద్ర ప్రతిబింబం కూడా కదిలింది చంద్రుని యొక్క వెన్నెల ప్రతిబింబం నీళ్ళలో పడింది నీళ్లు గాలికి కదిలినై నీళ్లు గాలికి కదిలితే చంద్రుని యొక్క ప్రతిబింబం కూడా కదిలిపోయింది చూసిన శిష్యుడు ఏమన్నాడంటే చంద్రుడు కదిలిపోతున్నాడు అన్నాడు చంద్రుడు కదిలిపోవడం సత్యమే కదా ఎందుకని కళ్ళెదుర్కుండా కనబడుతుంది ఏ చంద్రుడికి కదలటం ఏంట్రా అన్నాడు పక్కవాడు అదిగో కావాలంటే అదిగో అక్కడ చూడు అన్నాడు అక్కడ చూస్తే ఏం కనబడింది చంద్రుడు కదిలిపోతున్నాడు కరెక్టే కదా ఇద్దరు వెళ్ళి గురువుగారి దగ్గర చెప్పారు ఏమండి సరస్సులో ఉన్న చంద్రుడికి కదలిపోతున్నాడు సరస్సులో అసలు సరస్సులో చంద్రుడు ఉంటాడు ఎక్కడన్నా ముందు ఏమి అడగాలి సరస్సులో చంద్రుడు ఎందుకుంటాడు రా కానీ వీడేమి చూశాడు చంద్ర ప్రతిబింబం కదిలిపోతుంది అని అనుకోలే చంద్రుడే కదిలిపోతున్నా అలాగే మనఃకల్పిత జీవ ప్రతిబింబం కదిలిపోతుంది మనఃకల్పిత జీవ ప్రతిబింబం కదిలిపోతూ ఉంటే ఆత్మే కదిలిపోతుంది అనుకో ఇది వచ్చి చిక్కు ఆత్మ తన స్వస్థితి పూర్ణ చంద్ర ప్రభావాసమానమై సహజంగా అలాగే ఉంది ఆత్మ సూర్యబింబం వలే సహజంగా అలాగే ఉంది ఆత్మ సోమ సూర్యాగ్ని మండలత్రయముల వలి అలాగే ఉంది ఏం మారలేదు కానీ మనస్సులో మనసనే సరస్సులో అందుకే మాన సరోవరానికి వెళ్ళాలంటాం అది కూడా పౌర్ణమి నాడు రాత్రే వెళ్ళాలంటాం ఏమిటంటే ఎందుకు వెళ్ళాలి పౌర్ణమి నాడు రాత్రే మాన సరోవరంలో ఏమిటవుతుంది అక్కడ ఏమన్నా అర్జెంటుగా సరోవరంలో నుంచి ఏమైనా పైకులు వేస్తాయా ఏమి లేవో అక్కడ తెలుస్తుంది ఈ ఉపమానం అక్కడ తెలుస్తుంది ఆ పౌర్ణమి నాటి చంద్ర ప్రతిబింబం మానస సరోవరంలో ప్రతిబింబిస్తుంది ప్రతిబింబిస్తే అది మానస సరోవరం కదా సముద్రం కాదు కదా చిన్న చిన్న అలాలు ఉంటాయి అన్నమాట పెద్ద పెద్ద అలాలు ఏమి చూస్తే మనకు మామూలుగా వీడియోలో చూసినా కూడా కనబడుతుంది ఒడ్డు మీద చిన్న చిన్న అలాలు ఉంటాయి ఆ చిన్న చిన్న అలలు గాలికి కదలటం వలన అక్కడ ఉన్న గాలి యొక్క ప్రభావం వలన కొద్దిపాటి కదలికలు ఉంటాయి ఆ కొద్దిపాటి కదలికలలో ఈ పౌర్ణమి నాటి చంద్ర ప్రతిబింబం ఆ దృశ్యాన్ని చూపెట్టి గురువు గారు నాయనా నాయన మానస సరోవరం నీలో కూడా ఉంది నీ మనస్సునే సరోవరంలో ఆ పూర్ణ చంద్రుని యొక్క ప్రభావం పడి ప్రతిబింబం పడి ఆ గాలి యొక్క కదలికల వలన చంద్ర ప్రతిబింబం కదులుతున్నట్టు కనబడుతోంది వాస్తవానికి చంద్రుడు కదలటల్ వాస్తవానికి నీ మనస్సు అనే ఏర్పడిన కదలికలే వాయు వలన దీని అన్నిటికీ కలిపి భగవాన్ రమణులు ఏం చేశారంటే ఒకే ఒక సూత్రం సాధకులందరికి ఎప్పటిదా